Yeah. <tries> you can say our name unde uh -huh. the loaner the loaner the loaner చే <laughs> ¿Qué es la economía? ఉపనిషత్తి చెప్పబడినది యమధర్మరాజు రచికేతుడు అడుగుగాని ఆత్మతత్వమును బోధింపక అతనిని ధన కనక వస్తు వాహనాదుల నిచ్చదరని అనేక ప్రలోభములకు గురి అతని అర్హతలను గుర్తించిన తరువాతనే ఆత్మను గురించి బోధించను ఆత్మవిద్య ప్రాప్తిస్తే మోహన్ విడిస్తుందోహన్ విడిస్తేనే ఆత్మవిద్య ఇంద గోచరమైనదంత కనపడేదంత అంటే అర్థం ఏంటంటే ఇంద్రియముల ద్వారా తెలియబడేదంతా ఉన్నదో వర్ స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉంటారు కాబట్టి అటువంటి స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉన్నటువంటి తెలుసుకోవడానికి వీళ్ళు కాదు సూక్ష్మ బుద్ధి సాధ్యంగా అన్నటువంటి వాడికి బుద్ధి గ్రాహ్యమతీంద్రియం a uh -huh. de la लक्षण एट्चे लक्षणा पोगटेट गोपन औषध का बट्टी कथ విషయాలన్నీ కూడా మీకు చేదు చేతి కషాయం తాగినట్లుగానే ఉంటాయి ఎందుకంటే చెప్పబడేటటువంటి సూటిగానే చెప్పబడతాయి ఇలా అయితేనే నువ్వే తెలుసుకుంటావు లేకపోతే అనర్హుడు చెప్పేటటువంటి పద్ధతిగానే ఉంటాయి నే సాధన చేసుకోమని చెప్పారు దాని పట్ల కొద్దిగా వివరించే